ఒకటి ఇట్టి ప్రతాపముగల గల ఈతని దాసులనెల్ల కట్టునా కర్మములెల్ల కాలిపోవుగాక ఎలమి చక్రాయుధునకు ఎదురా దానవులు తొలగక ఎందుచొచ్చిన తుండించుగాక ఇలా గరుడ నెకునా విషములు కలగి నీరై పారి కాలిపోవుగాక గోవర్ధన ధరునిపై కొలుపునా మాయలు వేవేలు తునకలై విరుగుగాక కేవలు అచ్చుతునొత్తడుచూపగలవా కావరమై తాదానే కాలిపోవుగాక వీర నరసింహునకు వెరపులుగలవా దురాన గకుల కాడై తొలగుగాక శ్రీ వెంకటేశు కొలిచి తిమ్మదివో కారు కొన్న వగలెల్లా కాలిపోవుగాక